బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు క్రీస్తు పరిశుభ్ర నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ఆరంభించుకుందాము మనోజ్ బ్రదర్ స్టార్ట్ ప్రేర్ చేస్తారు శాంతమ సిస్టర్ పాట పాడతారుహాదేవ గొప్ప నీ కిరపంటే కిరప పెట్టి మీరే నడిపించమని ప్రార్థించం మీ ఆత్మ నడిపిన దయచండి నా దీవాన్ని ఇలా ఒక బాగు సమూపించింది అన్ని సూచనలు నెరవేరుతున్న కనుక నా దీవానికి సుతం తిరిగి మళ్ళందరినీ ప్రార్థన కడుతున్న కనుక మీరే సహాయకుడిని నడిపించి మస బుద్ధి తొలగించి పనులు బుద్ధి జ్ఞానం కదా నడిపి నడిపించి సహాయం చేయండి పరిశుధాత్మ లేకుండా మేము జీవించలేము మేసప్ర వాక్యం లేక మేము జీవించలేము జీవం అయింది వాక్యమే వెలుగు కనుక ఈ వాక్యం మాట్లాడే రన్ని బిల్లలు నడిపించి సైతాన్ని దెయ్యాలకు కాల్చి దురాత్మం కాల్చి నా దీవానికి సేవ కోసం నీ రాకడి కోసం సిద్ధపాటు జరిగించే మనం ఇస్తున్నాం ప్రస్తుతం మమ్మీ థ్యాంక్ యూ మీరు పాట పాడలు సిస్టర్ ఎరుగా రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంత వరకు కాచనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలే నీ నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలే నీ నీ కృపా కృపా కృపా కృపా ఏసు నీ కృపా కృపా కృపా ీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని నన్ను దర్శించే నీ కృపా గల గల నాలో ప్రవగించే నీ కృప గల పారే సెలయేరులా నాలో ప్రవగించే నీ కృప చిలనైన నృది కరిగించే నే నీ నీ కృప శిలనైన నారు కరిగించ వెళ్ళేలేని కృపా కృపా కృపా కృపా ఏ సునీ కృపా కృపా కృపా కృపా ఏ సునీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పవనమైన జీవనయాత్రలో క్షేమముని చేీ పవనమైన జీవనయాత్రలో క్షేమము నీచే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చే నన్ను ఎడబాయకా గమ్యము చేసుని కృపా కృపా కృపా కృపా ఏ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగ ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా కృపా కృపా కృపా కృపా కృపా కృపా కృపా ఏ కృపాయ ప్రైజలాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న రూఫస్ బ్రదర్ వాకింగ్ లో నడిపిస్తాడు ప్రైజ్లా బ్రదర్ ప్రిజలాడ్ సిస్టర్ వాకింగ్ లోస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాద కొందనాలు సుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఎసేయాన్ని కొంత వంద నాలుగు స్థుతుల స్తోత్రం నేనేసా ప్రభా పొద్దు నుంచి పొడి కాపాడేందుకు నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతల స్థుతుల స్తోత్రం తండ్రి ప్రభా ఎసే వాక్యం చెప్పబోతుండేగా ప్రభా అందరి చెవి విని నేనేసే ప్రభా దాని ప్రకారం నడుచుకున్నట్టు ప్రభా వాళ్ళకు ఉన్నదంత్ నేనేసే ప్రభా ఇతరులకు ఇచ్చేటట్టు నేనేసే ప్రభా ఏది ఏమున్నా యొక్క ప్రార్థన శక్తి ద్వారా నేనేసే ప్రభ సహాయపడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నా సొంత తలంపులు కొట్టేసి ప్రభ యొక్క జ్ఞానం చేతనం నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మరి వాక్యం దారించబోతుందిగా ప్రభా అందరు శ్రద్ధగా విని నానేస ప్రభ నేర్చుకుంటకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ దిన దిన ఆహారం మాకు కావాలి తండ్రి ప్రభా నానేసే ఎంతో ఎంతో బలపడినాం తండ్రి నానేసే ప్రభా వాక్యంలో కూడా ఎన్నో విషయాలు నేర్పించవు తండ్రి ఎన్నో సీక్రెట్లు నేర్చుకున్నాం తండ్రి నాయనేస ప్రభా మీరే సాయం దచ్చిన కొందాం తండ్రి ప్రభా ఈ సాయంకాలం సమయంలో ప్రభ ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారు ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సంబంధం దయచేయమని కోరుకున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కూడా నేర్చుకుని బలపడాలా తండ్రి నన్ను వేసే మరి ఇంకా రావాల్సిన వాళ్ళున్నారు కూడా మీరు సాయం దయచేయమని ప్రభా ఏం మరో వాక్యం చెప్పబోతుండగా ప్రభా మీ కృపణ దయచేయమని ఏసుక్రీస్తున్నాం మమ్మల్ని అడిగి తండ్రి ఆమె అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఒకటి నుంచి పది వరకు యాక్స్ చాప్టర్ యాక్స్ థర్డ్ చాప్టర్ వన్ టు టెన్ అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటి నుంచి పది వరకు నా అంశం వచ్చేసి దీని టైటిల్ వచ్చేసి నాకున్నదంతయ్యూ నాకు కలిగినదు నాకు కలిగినదంతయ్యూ నాకు ఏమైతే వాట్ ఐ గేవ్ వాట్ ఐ హ్యావ్ ఐ ఐ గేవ్ యు వాట్ ఐ హ్యావ్ అంటే నాకు కలిగినదే ఇచ్చుచున్నాను నా అంశము అయితే మనం వాక్యం దానించకముందుకు ఇందు ఇందులో ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా మనం ఏమి నేర్చుకుంటున్నాము దేనికోసం నేర్చుకు దేనికోసం నేర్చుకుంటున్నాము దాంట్లో ఇంపార్టెన్స్ ఏంది మనం నేర్చుకున్నది ఏంది అనేసి ఈ యొక్క వాక్ వాక్యము మనలో క్లియర్ గా చెప్ప చెప్తుందనమాట అంటే ఏ లేమ్ మ్యాన్ ఈజ్ ఈల్డ్ ఇంగ్లీష్ లో కొంటివాడు స్వస్థత పొందెను అనకుండా రక్షించబడను అనే మాట బాగుంటుంది మనకు అట్లా అనుకుందాం ఏ లేమ్ మ్యాన్ ఈజ్ ఈల్డ్ అంటే మనకున్న టైటిల్ ఏంటంటే ఐ గేవ్ యూ వాట్ ఐ హ్యావ్ నాకున్నదంతే నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అనే అంశం పైన మనం ధ్యానించుకుందాము ఒకసారి మనం చదువుకుందాం చూడండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు మూడవ అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమును పేదలను యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్ళుతుండగా పుట్టిగది మొదలుకొని కుంటువాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారములు దేవాలయపు ద్వారమునంత ఉంచుతూ వచ్చని పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగారు పేతురును యోహాను వాని తేరి చూసి మా తట్టు చూడమనిది వాడు వారి యొక్క ఏవైనా తొలుకునని కనిపెట్టుచూ వారి ఎందు లక్ష్యముచ్చు అంతట పేతులు వెండి బంగారములు నా యొత్త లేవుగాని నాకు కలిగినదే నీగిచ్చుచున్నాను నజరేయుడైన యస్సుక్రీస్తు నా మమ్మన నడువుమని చెప్పి వాని గుడిచెయి పట్టుకుని లేవనెత్తాడు వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచారు నడుచుచూ గంతులు వేయిచూ దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయము లోనికి వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూసి శృంగారేవాలయపురకు అయితే దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ గ్రూప్ లో చిన్న నోట్స్ రాసి నేను పెట్టినా అనమాట ఒక రోజు అంటే మూడు గంటలకు సమయంలో పేతురు జాన్ వాళ్ళు వెళ్తున్నారు పేరుకి ఒక లేమి అంటే కుంటివాడు ఒకడు ఒకడు గేట్ దగ్గర అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు మనం గమనించవచ్చు అంటే ఇక్కడ ఇద్దరిని మనం గమనించవచ్చు వన్ డే పీటర్ అండ్ జాన్ వెన్ టు ద టెంపుల్ అట్ త్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్ టు త్రీ అంటే మనకు ఒకప్పుడు అన్న చెప్పిండు ప్రార్థన సమయము ఎప్పుడెప్పుడు చేసుకోవాలోని చెప్పిండు అంటే బైబుల్ ఒక వాక్యం సెలవుస్తుంది త్రీ ఓ క్లాక్ క్లియర్ గా ఆఫ్టర్నూన్ టైం అని చెప్తుంది త్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్ ద అవర్ ఆఫ్ ప్రేయర్ at the beautiful gate it was called was the man who was lame all his life chudandi put ante putti nunchi vaadu kunti vaadu anamata ante akondaru akadu unnavallu techchi devuni ante de, de, de, devu dwaram degara pete vaalu vaalu konta mandi oka in, in, gumpu ite ink ink iddara inkoka gumpu aithe vaallu ante wa, pe mm, athadu peithur ni john wall temple ki elleappudu arginappudu వాళ్ళని వేడుకుంటాడు ఏమన్నా మీరు ఇవ్వగలరా అనేసి అడుగుతాడు అనమాట అడిగినప్పుడు అంటే ఆశపడతాడు ఎవరన్నా అడిగినప్పుడు ఈయన ఇస్తారా రే ఏమన్నా అంటే బదులుగా ఏమన్నా ఇస్తారా ఇయ్యారా అనేసి అయితే మనం మనం నేర్చుకున్నది ఏంటంటే ఇందులో త్రీ ఆఫ్టర్నూన్ ప్రేర్ పేతురు జాన్ ఇక్కడ ఒక ఇంకొక వ్యక్తి ఉన్నాడు లేమంటే కుంటివాడు అప్పని పుట్టినప్పటి నుంచి కుంటివాడంట బెగ్ అంటే బతి అంటే అడుకునుట వేడుకునుటకు అని ఉందనమాట అయితే వాళ్ళను వాళ్ళను చూసి అంటే ఇక్కడ కొంతమంది చూడండి రెండో వచ్చిన ఏముందంటే దేర్ ఆర్ ఎర్ ద బ్యూ దేర్ ఎర్ ద బ్యూటిఫుల్ గేట్ హ్యాస్ ఇట్ వాజ్ కాల్డ్ వాజ్ మ్యాన్ హూ హ్యాస్ బిన్ లేమ్ ఆల్ ఈస్ లైఫ్ ఎవ్రీడే ఈ వాజ్ క్యారీ టు ద గేట్ టు ది బెగ్ ఫర్ మనీ ఫ్రమ్ ద పీపుల్ ..who were going to the temple... ....every day sometimes. And they air up there and when they open up, you must assume that this is a swarm of a swarm of firefighters. So just to show something, that it is under theinge of a virus. From there it's very bad for you to open your head every day. ...but nobody can switch on, what can you judge, you pride and you worry about it as well. దేనికోసం ఆలోచించారు కొంతమంది ఒక గుంపు అయితే వీ నా దగ్గర గేట్ దగ్గర పెడితే వాడు అడుక్కుంటాడు కదా మనం క్యారీ చేద్దాం కదా మనం ఎత్తుకెళ్దాం అనేసి ఆలోచనతో వాన్ని ప్రతిరోజు అక్కడ గేట్ దగ్గర పెట్టేస్తారు అడుక్కనికి గేట్ దగ్గర ఉంచ పెడతా ఉంచుతారన్నమాట మూడో వచ్చినాం చూడండి వెన్ యూ సా పీటర్ అండ్ జాన్ గోయింగ్ టు గోయింగ్ టు టెంపుల్ అంటే అతను అదే రోజు ఆ రోజు మూడు గంటల సమయంలో ఆ రోజు మూడు గంటల సమయంలో ప్రార్థనా ద్వారాలు తెరవబడతాయి మనం నేర్చుకున్నాం ప్రార్థనా ద్వారాలు తెరవబడే సమయంలో వాళ్ళు వెళ్తుండగా హీ బెక్ దేమ్ టు గివ్ గివ్ హిమ్ సంథింగ్ అతను నోరు తెరిచి అడుకున్నాడు అనమాట మీరు మీరు నాకేమన్నా ఇవ్వండి ఇవ్వండి అనేసి వేడుకున్నాడు అడుక్కున్నాడు బ్రతిమ్లాడాను అని తెలుగులో క్లియర్ గా ఉందనమాట దే లుక్ స్ట్రైట్ ఎయిట్ హిమ్ And Peter said, look at us. So you don't need to live well, to give a connection with your own Senhor. It was taken to our operations So he looked at them expecting to get something from them While Peter said how to pronounce it Because theian says I'm stunned from a door So theian says I'm stunned from one He gave the signs and he's astonished వీళ్ళ ఇద్దరి నుంచి ఏదో నాకు వస్తుంది ఈ రోజు అనేసి ఈరోజు నాకు ఖచ్చితంగా ఏదో వస్తుంది అనేసి అంటే నిర్ణయించుకున్నాను అనమాట ఆశిస్తున్నాడు అంటే సంథింగ్ ఈజ్ గెటింగ్ టుడే అనేసి నిర్ణయించుకొని వాళ్ళు అడిగిరను ఆయన దగ్గరని అడిగిన్నాను దగ్గర వాళ్ళని ఇద్దరుని అడిగా సిక్స్త్ వస్తుంది బట్ పీటర్ సెట్ టు హి సెట్ టు హిమ్ ఐ హ్యావ్ నో మనీ నా దగ్గర ఏమీ లేదు తెలుగులో బంగారం నా దగ్గర ఏమీ లేదు కానీ నాకున్నదేదో నేను నీకు ఇస్తాను అనేసి అంటే చూడండి దేవుడు ఏర్పరచుకున్న జనాలు ఏర్పరచుకున్న జనం ఉంటుంది కదా అత వాళ్ళకి దేవుని యొక్క గుణగణాలు శక్తులు లభిస్తాయన్నమాట అంటే మనం ఆ ఎలా నేర్చుకున్నట్టుకైతే అంటే చూడండి ఇద్దరిని చూసినాక కొంతమంది ఆయన నడుకొనికి దింపి వెళ్ళిపోయేవారు వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవారు కానీ పేతురు యోహను అక్కడ ఉండి ఏం చేసినారంటే వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఏమి లేవు నా దగ్గర ఇయనికి నా దగ్గర ఏమి లేవు కానీ వ్యక్తి ఆశిస్తున్నాడు ఆ మాట చెప్పినాక కూడా ఈ వ్యక్తి ఆశిస్తున్నాడనమాట చూడండి పేతురు ఐ గేవ్ యూ వాట్ ఐ హ్యావ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ద నజరేత్ ఐ ఆర్డర్ యూ టు గెట్ అప్ చూడండి తనకున్నదంతయు అంటే దాని దగ్గర పవర్ అంతయు ఆశ మరి నా దగ్గర ఏం లేనప్పుడు నీ దగ్గర ప్రే దేవుని యొక్క ప్రార్థన శక్తి ఉంది నీకు హీలింగ్ పవర్ ఉంది ఆ హీలింగ్ పవర్తో నువ్వు ఏం చేయాలంటే ఇతరుల నువ్వు అది కూడా ఒక అద్భుతమే అది కూడా ఒక సువార్థ అనమాట అయితే దేవుడు మీకు ఇచ్చే పనులలో ఏ పనైనా సరే మనం ఇచ్చే వారిలాగా ఉండాలనేసి దేవుడు ఒక నీకు చెప్తుంటే ఏ విషయమైనా సరే అది వస్తువు అయినా సరే కావచ్చు ప్రార్థనగానే కావచ్చు నీకు హీలింగ్ పవర్ స్వస్థత వరమే కావచ్చు ఏదైనా సరే క్లియర్ గా మనకు నేను నోట్స్ రాసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టినాను ఎల్కేబీపీఎం కేబిపిఎంలో చూడండి పాయింట్స్ అక్కడ రాశానమాట ముఖ్యంగా మూడు గంటలు ప్రార్థన ఇద్దరు వ్యక్తులు ఒక కుంటివాడు కొంతమంది ఈ ఈ సిచ్యువేషన్ మొత్తం నడుస్తుందన్నమాట క్లియర్గా క్లియర్ కట్ గా నడుస్తూ ఉన్నది జరుగుతూ ఉన్నది అనేసి వాక్యం సెలవిస్తుందనమాట అయితే ముఖ్యంగా మన టైటిల్ ఏంది ఐ గేవ్ యూ వాట్ ఐ హ్యావ్ నాకు ఉన్నదంతే నీకు ఇచ్చేను నీకేమైతే ఉన్న వరకు ప్రతిరోజు కూర్చుని అడుకునేవాడు కానీ ఏమి అంటే మనకి ఇక్కడ సంవత్సరాలు రాయలేదు కానీ ఎప్పటి నుంచి అడుకుంటున్నా మనకు తెలియదు వాక్యం తేటగా ఇక్కడ రాయలేదు కాబట్టి ప్రతిరోజు అంటే ప్రతిరోజు మరి పుట్టినప్పటి నుంచి వాడుకుంటేవాడు కాబట్టి వీళ్ళు మనం సమయం అర్థం చేసుకోవాలి ఎటువంటి టైం అప్పుడు కార్యం జరుగుతుంది చూడండి దేవుడు వాక్యం తేటగా సెలవుస్తుంది మూడు ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మూడు గంటల సమయంలో నువ్వేది ప్రార్థన చేయు అది సక్సెస్ఫుల్ గా ఖచ్చితంగా జరుగుతుంది త్రీ ఓ క్లాక్ ఈ సమయంలో ప్రార్థన ద్వారాలు చర్చ తెరవబడతాయి ఆ సమయంలో ప్రార్థించు ఖచ్చితంగా ఇక్కడ ఏముంది మధ్యాహ్నము గంటలు అని రాస్తుంది క్లియర్ గా మధ్యాహ్నము గంటలు ఆ సమయంలో ప్రార్థన సమయంలో ఈ కుంటివాడు సంభాషణ నడుస్తుంది అనమాట అంటే సిచ్యువేషన్ నడుస్తుంది ఆ సిచ్యు ఆ సంభాషణలో అతనికి ఏమైనా కావాలన్నా డబ్బులేం చెప్పలేం అతని డబ్బులు ఆశించకపోవచ్చేమో కానీ వాళ్ళిద్దరిని వ్యక్తులు చూడంగానే వాళ్ళిద్దరు వ్యక్తుల్ని చూడంగానే ఇతని నుంచి నాకేమో నాకు రాబోతుంది ఈరోజు అని అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి ఆశిస్తున్నాడు అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి చూడండి క్లియర్ గా ఉన్నది ఐదో వచ్చినాం సో హీ లుక్ లుక్ ఎట్ దెమ్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అంటే ఆశిస్తున్నాడు వాళ్ళ నుంచి ఏదో వస్తున్నది ఈరోజు నాకు అని క్లియర్ గా అనుకున్నాడు అనమాట నిర్ణయించుకున్నాడు కాబట్టి అందుకే వాళ్ళిద్దరిని అడిగినాడు వాళ్ళిద్దరు సమాధానం ఎట్లా ఉందంటే ప్రేమ పూర్వకంగా మంచి ఉద్దేశంతో వాళ్ళిద్దరి సంభాషణ నడుస్తుంది నాకు నాకు దగ్గర ఏమీ లేదు కానీ నా ప్రార్థన శక్తి వల్ల నీకు రోజు ఏదో చేయబోతున్నాను ఆ ఆలోచించుకుని ఆ మైండ్ మైండ్ సెట్అప్ తోటి ఆలోచించుకొని నాకున్న ఐ గేవ్ యూ వాట్ ఐ హ్యావ్ ఇన్ ద నేమ్ మన దగ్గర మన దగ్గర ఏముంది దేవుని యొక్క శక్తి ఉన్నది ద నేమ్ పవర్ఫుల్ నేమ్ అది చాలా పవర్ఫుల్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ నాఫ్ నజరేట్ ఐ ఆడ్యూ డు గెట్ అప్ నాకు కలిగినదే నీకు ఇచ్చు చున్నాను నజరేయుడు నామమున నడువమని చెప్పను హలెలుయా చూడండి కొన్నిసార్లు మనకు వస్తువులతోటే పని లేకపోవచ్చు పని ఉండకపోవచ్చు కానీ నీ మాట ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ ఇలింగ్ పర ద్వారా ప్రభు మన ప్రభు అని ఏ నీకు నీకు నడిపిస్తాడు అనమాట చెప్పలేం మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన దగ్గర ఏం లేకపోవచ్చు అయ్యో అనుకోవచ్చు కానీ నీ దగ్గర ప్రార్థనకు శక్తి ఉంది అతనికి ప్రార్థన చేయడం వలన ప్రార్థన అడగడం వల్లనో అతను పాపశనం ఒప్పడం వల్లనో ఇమీడియట్ గా ఏమవుతుంది స్వస్థత వచ్చేస్తుంది ఇక్కడ కూడా అదే చూసినా మనకు ఇమీడియట్ గా హీలింగ్ వచ్చేసింది ఇమీడియట్ గా అదే సమయంలో టైంకి వెళ్ళే మూడు గంటలకు మూడు గంటల సమయం నుంచి మొత్తం పరిశుద్ధ పరిశుద్ధ సమయం కాబట్టి ప్రార్థన సమయం కాబట్టి మంచి క్లియర్గా చెప్తుంది మూడు గంటలు సమయంలో ప్రార్థన ఆ టైంలో వెళ్ళ వెళ్తున్నారు వాళ్ళు ద్వారాలు తెరుచుకున్నాయి ఆ టైంలో కరెక్ట్ లో ఆ వ్యక్తి అడిగిన ఇద్దరు యోహాన్ కి పీటర్ కి అడిగేసరికి అతనికి కావాల్సిన ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారు చిన్న ప్రార్థన చేశారు నాకున్నదంతూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఆఫ్ నజరే ఐ ఆర్డర్ యూ టు గెట్ అప్ అండ్ వాక్ హలూయా అంటే కుంటివాడు ఇంకా స్థితి నుంచి వెళ్ళిపోయినాడు అంటే లేచి నిలబడి గంతులు వేసి వాళ్ళతో కలిసి ప్రార్థనా సమయంలో కూర్చున్నానని వాక్యం ప్రార్థనా సమయంలో కలిపినని వాక్యం సెలవిస్తున్నది ఎందుకంటే చూడండి మనకున్నదంతా ఏమున్నా మనకి ఏమైనా ఉండొచ్చు డబ్బులు కావచ్చు దేవుని యొక్క శక్తి కావచ్చు ఏదున్నా మనకు ఇతరులకు పంచి దేవుని యొక్క ఉద్దేశము లేకుంటే దేవుడు చూడండి దేవుడు ఏదో రూపంలో మానవ రూపంలో మానవ రూపంలో మనకు సహాయపడుతూనే ఉంటారు చూడండి మనం దే మనము ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సిచ్యువేషన్ మనం ఫేస్ అయినప్పుడు ఎవరొకరు వచ్చి హెల్ప్ చేస్తారు అనే అనే సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మనకి దేవుడు వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తారు అనేసి అనుకుంటాం కదా కానీ దేవుడు మానవ రూపంలో ఏదో విధంగా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు కానీ ఒక చిట్ట ఉదాహరణ చెప్తా చూడండి ఒక వ్యక్తి బోట్లో వెళ్తుంటాడు అనమాట బోట్ లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే బోటు సింక్ అవుతుంటుంది మునిగిపోతుంటది బోట్లు సింక్ అయ్యి ముని నీళ్ళు వచ్చేసరికి భయపడుతుంటాడు నాకు దేవుడు హెల్ప్ చేస్తాడు నాకు దేవుడు హెల్ప్ చేస్తాడు అనేసి వస్తుంటాడు అక్కడి నుంచి ఒక వ్యక్తి చిన్ బోటు చి మళ్ళీ ఒక చిన్న ఒక బోట్ లో వచ్చి వచ్చి వస్తుంటాడనమాట అది వచ్చి నీ బోట్ సింక్ అవుతుందిగా నా బోట్ లెక్క నేను నిన్ను వెళ్ళి తీసుకొని వెళ్తాను అనేసరికి వద్దు నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పి ఆయనను పంపించేస్తాడు సరే నీ ఇష్టం అనేసి అతను వెళ్ళిపోతాడు ఇంకొక వ్యక్తి ఫాస్ట్ కొంచెం స్పీడ్ బోట్ లో వచ్చేసి అయ్యా నీ షిప్ మునిగిపోతుంది కదా నువ్వు నా దగ్గరికి వచ్చే నేను నేను తీసుకుపోతాను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు లేదు నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పి ఆయన కూడా పంపిస్తాడు ఇంకా కొంతమంది వ్యక్తులు పెద్ద బోట్లో వస్తారు పెద్ద బోట్లో వచ్చి నీ షిప్ మునిగిపోతుంది కదా నువ్వు వచ్చే అంటే వెళ్ళిపోతాడు అప్పుడు అందరు ముగ్గురు వెళ్ళిపోయినాక మళ్ళీ నా కూర్చొని కూర్చొని ఆలోచించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై రే వెర్రివాడా నేను మూడు సార్లు వచ్చింది ఈ కోసమే కానీ నువ్వు నన్ను తిరస్కరించు నన్ను గుర్తుపట్టలేవు కానీ దేవుడు నిజంగా వచ్చేసరికి మనం చూడలేము దేవుని శక్తి కానీ పవర్ కానీ దేవును నిజంగా చూడండి పౌలు దర్శించేటప్పుడు నమస్క మార్గంలో పడిపోయిన గుర్రం నుంచి పడిపోయినప్పుడు దేవుని చూడలేకపోయి నన్ను అంధకారం ఆ శక్తికి మనం ఒక పవర్ఫుల్ బీమ్ లైట్కే మన కళ్ళు ఎట్లయిపోతాయంటే ఒక ఐదు ఆరు నిమిషాలకు మనకు లేజర్ లైట్ కి మన కళ్ళు కన కనబడవు అంత శక్తిని ఎడో చూడగలుగుతాం చెప్పండి మన శరీరం పాపంతో నిన్న శరీరము దేవుని యొక్క శక్తిని ఎలా చూడగలుగుతాం నువ్వు నా శక్తిని చూడలేకనే నేను మూడు సార్లు బాబు నీ దగ్గరికి అనంటే నువ్వు నన్ను తిరస్కరించినావు అనేసి అంటాడు అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి దేవుని మనము చూడలేము ఎందుకంటే మనము మన పాపము ద్వారా మనం చూడలేవు మన తేరలు తెచ్చుకోబడలేవు ఆ తెరలు తెచ్చుకోబడలేవు కాబట్టి దేవుడు మానవ రూపం ఎత్తి అందుకే ఇతరులకు సాయం చేయడానికి అతను వచ్చి సువార్త ప్రకారం ఇయర్స్ ఉన్నంత వరకు దేవుడు సేవ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ ఉన్నంత సమయంలో సేవ అంతా కంప్లీట్ చేసుకున్నాడు ఆయన పని ముగించుకున్నాడు అంటే ఆ వాక్యం అంటాడు నన్ను నన్ను నా తండ్రి పంపించాను ఇక్కడ ఏదైతే చెయ్యనో ఏదే ఏదైతే పని కోసం వచ్చిననో అది నేను ఐ హావ్ ఫినిష్డ్ మై డెస్టినేషన్ అంటే నా తండ్రి ద్వారా ఏదైతే చేయబడిందో ఈ లోకంలో నేను ముగించుకున్నాను ఇంకా నా సమయం అయిపోయినది అనేది మనం బైబిల్ వాక్యంలో క్లియర్ గా తేటగా ఉందనమాట అయితే చూడండి ఉదాహరణ చెప్పినా కదా మనం దేవుని డైరెక్ట్ గా చూడలేము చూడలేము మన విజన్ లో కానీ చూ చూ కానీ దేవుని శక్తి మన కళ్ళకు తట్టుకోలేము అందుకే మానవ రూపం ఎత్తి మన కొరకు మరణించి పాపాలు కడిగేసి మనకన్నా ముందే చెప్పిండు ఐ హై గేవ్ వాట్ ఐ హ్యావ్ దేవుడు అది వాక్యం సెలవుసం నాకున్నదంతూ మీకు ఇచ్చిపోయినాను ఇంకా మీరే చూసుకోవాలి మీరే నడుచుకోవాలి మీరే నేర్చుకోవాలి మీరు ప్రతి చూసుకొని మీరు నడుచుకోండి మీకేమైనా కావాలే ఏసుక్రీస్తు నామంలో అడగండి మీకు అది ఇవ్వబడుతున్నది అంటే క్లియర్ వాక్యం చెప్తుందన్నమాట మీకు ఏమైనా కావాలన్నా మీరు అడగండి ఏసుక్రీస్తు నామంలో ప్రతిదీ ఇవ్వబడుతుంది అనేసి వాక్యం సెలవిస్తుంది అనమాట చూడండి ఆ సమయంలో మూడు గంటల సమయంలో ప్రార్థనా సమయంలో చాలా ఇంపార్టెంట్ సమయంలో మన ఆ దిగ్గర అడిగేసరికి వాళ్ళ దగ్గర ఏమి లేదు ఏమి పైసలు లేవు వాక్యం క్లియర్ బంగారము ఎటువంటి ఏం పైసలు బంగారం అని ఏం లేదు కానీ హలేలుయా నా దగ్గర ఏసు యొక్క ఏసు ప్రభు యొక్క శక్తి ఉన్నది ఆ శక్తితో నేను బాగుపడుస్తాననే నమ్మకం నమ్మకం ఆ హీలింగ్ పవర్ ఉంది కాబట్టి దాంతో రహలెలుయా ఆ పవర్ తోటే నీకు నేను ఈ రోజు ముక్తిని కలిగిస్తాను అంటే ముక్తి అంటే నీకు మంచి ఫ్రీనెస్ ఫ్రీడమ్ గా నువ్వు ఇన్ని రోజులు అడుగున్నావు కదా సరే కానీ నేను ఫ్రీడమ్ కలిగిస్తాను అనేసి వాక్యం క్లియర్ గా చెప్తుంది చూడండి ఏడవ వచ్చినాం దెన్ ఈ టుక్ హిమ్ బై హిజ్ రైట్ హ్యాండ్ అండ్ హెల్ప్ హిమ్ చూడండి చేయి పట్టుకొని దేవుడు కూడా చేయి నా చేయి పట్టుకొని చూడండి ఇందాక బోట్ ఒక ఉదాహరణ చూసుకున్నాం కదా ఒక ఎగ్జాంపుల్ బోట్ లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడిగిర్రు అంటే చేయి ఇచ్చిరు కదా వాళ్ళు చేయి ఇచ్చినట్టే కదా హెల్ప్ చేసినట్టే కదా చేయించి నీ బోట్ మునిగిపోతు నా దగ్గరికి రాబాబు అంటే రాలేదు చూడండి మనం కూడా కొంత కొన్ని సమయంలో మనం మురు మురుఖత్వంగా బిహేవ్ చేస్తాం అనమాట మనం ఆలోచించుకోవాలి ఏదైనా దేవుడి నుంచే కలిగెను వాక్యం క్లియర్ గా చూస్తుంది ఏది అయినా దేవుడి కలిగెను మనకున్న దంతే కలిగెను దేవుడు డైరెక్ట్ గా రాడు దేవుని డైరెక్ట్గా వస్తే మనం చూడలేము కాబట్టి దేవుడు ఏదో ఒక రూపంగా దేవుడు ఏదో రూపంగా మనకు సహాయపడుతూ ఉంటాడనమాట అందుకే వాక్యం సెలవిస్తున్నది దెన్ ఈ టూ కిమ్ బై ఈస్ రైట్ హ్యాండ్ అండ్ హెల్ప్ డిమ్ ఎట్ దన్స్ దిట్ అండ్ యాంకిల్స్ బికమ్ స్ట్రాంగ్ చూడండి హలో ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ఒక గొప్ప గొప్ప నామాన్ని వాడిందో ఆ వ్యక్తి ఏమైందంటే ఒకటేసారి ఇతను చేయించి ఒకటేసారి లేపినడు యాంకిల్స్ యాంకిల్స్ అంటే వెముకలు కాళ్ళు అన్ని ఒకటేసారి లేచి నిలబడింది అనమాట ఎనిమిది వచ్చిన చూడండి ఈ జంప్ డాప్ చూడండి ఒకటేసారి హలెలుయా అతను ఎగిరి గంతులేసింది అనమాట ఈ జంప్ డాప్ స్టూడ్ ఆన్ ఈ స్వీట్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అరాన్ హలెయ లేచి ఎగిరినడు ఎన్ని రోజులు ఆ గేట్ దగ్గరనే కూర్చొని అడుక్కునేవాడు ఎవరు హెల్ప్ చేయలేరు మనుషులు కూడా ఎట్లుంటారంటే స్వార్థంగా ఉంటారు వరే వీడే మీను అక్కడిని అడుక్కుంటాడు కదా ఏ రోజైనా వాళ్ళు ఆలోచించినారా అక్కడ వాళ్ళు తీసుకొని అర్కును పెట్టేయడం ఎందుకు అదే ప్రార్థన చేస్తుంటే సరిపోతుంది కదా కానీ దేవుడు ఆ ఛాన్స్ నీకు నాకే ఇచ్చినాడు ఆ గుంపు పోయింది ఆ గుంపు జస్ట్ ఉన్న ఉన్నవారికే కానీ నీ చేత నా చేత దేవుడు గొప్ప కార్యాలు చేయబడి ఆశపడుతున్నాడు హలేనుయా కాబట్టి ప్రతిరోజు అతన్ని కొంతమంది తీసుకోపోతున్నారు కానీ ఎవరు అతను బాగు చేయలేరు కానీ దేవుడు ఏర్పరచుకున్న మనుషుల ద్వారా దేవుడు సహాయపడిన మనుషుల ద్వారా నీకు ఏదో ఒకటి కలుగుతు కలుగుతుందని ఆశపడుతున్నాడు ఆ వ్యక్తి నువ్వైనా నేనైనా సరే ఎవరైనా సరే దేవుళ్ళు భయభక్తులు ఒబీడియన్స్ గా ఉండి ముందుకు వెళ్తూ ఇతరులు ఇతరులతో దేవుని దగ్గర తీసుకొస్తూ వాళ్ళ ద్వారా అనేక కార్యాలు జరగబడుతాయనమాట అయితే చూడండి దెన్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్ విత్ దెమ్ jumping and praising God, hallelujah. ThisOD focuses on what I am doing nowadays, though, I don't see it. I teach that otherwise. You shouldn't do that at all. When you decide your work will fast run day, like if 1 buff tune, like what you buy with arm string? Before you do it, you can your serve. It lathes keep the ordeal. If it's years like powerful, you can utilize your IDX spray. If your cost wouldn't be such an optimized with IDX spray, you can't go for it. If youswied it like that, it takes allow for it to stay ఆ నరం పట్టుకునేసరికి అసలు మన కాలు కదలదు అట్లాంటి సమయములో పీటర్ పేతురు అతనికి ఉన్నదంతయు అంటే తనకున్నది ఏంది హీలింగ్ పవర్ హలెలుయా అంటే ఇన్ని రోజులు ఇచ్చింది వాళ్ళు ఏమైతే ఇచ్చినారో వేరు కానీ ఒక ప్రార్థన ద్వారా ఒక దేవుని నామం జపిస్తూ అతన్ని హీల్ చేసి చూడు అతను కూడా సాక్ష్యం ఏం చెప్తున్నాడు చూడండి దెన్ ఈ వెంట్ ఇన్ ద టెంపుల్ విత్ దెమ్ అతను కూడా పేతురుతో యుహాన్తో వెళ్ళి వాకింగ్ and jumping and praising god chudandi 9th verse chudandi the people they saw him walking and praising god unan and when they recognized him as the beggar who had sat at the beautiful gate they were all surprised and amazed at what they happened to them chudandi team ik record gamaninchala manam ఒక వాక్యం ఇన్స్టెడ్ వస్తుందంటే ద people they saw him walking and praising god అంటే ఆల్్రెడీ టెంపుల్ లోకి కొంతమంది వెళ్ళిపోయినారు వాళ్ళు చూసినారు చూసి అక్కడ బిగర్ 21 అన్నీ అక్కడ పెటేసి వాళ్ళు టెంపుల్ కి వెళ్ళినారు కానీ ఎప్పుడు ప్రయత్నించలే వాళ్ళు నేను చెప్పేది ఏం నేను ఏం చెప్తున్న అంటే వాళ్ళ ఎప్పుడు ప్రయత్నించలే ఆల్్రెడీ నువ్వు నువ్వు దేవుడు మనం నువ్వు అంటే ఆ ప్రైరైటెం లో నువ్వు వెళ్ళిపోయినావు కానీ ఒక్క క్షణం నువ్వు ఆలోచించాలి అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి జరుగుతుంది కానీ నువ్వు ఆగి పేత్తు వాళ్ళిద్దరు ఆగి తనకున్నదంతూ వాళ్ళ సమయములో సమయం కేటాయించి అతనితో మాట్లాడి సంభాషించి అనే సమస్య ఇక అంటే ఇక్కడ అంత సిచ్యువేషన్ నడుస్తుందన్నమాట చూడండి కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయినారు ప్రార్థనలో కూర్చున్నారు కానీ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేయలేరు ఇతనికి బాగా తెలుసు వాక్యమే సెలవిస్తుంది ద పీపుల్ దే సా హిమ్ వాకింగ్ అండ్ ప్రేజింగ్ గాడ్ అండ్ దే రికగ్నైజ్డ్ హిమ్ చూడండి వాళ్ళు వాణ్ణి గుర్తుపట్టినారంట ఎవరు ఆల్రెడీ టెంపుల్లో కూర్చున్న వాళ్ళందరూ వాణ్ణి గుర్తుపట్టి అంటున్నంట కానీ ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు నేను చెప్పేది ఏంటంటే ఎంత ఎన్ని రోజులు మనం టెంపుల్కి వెళ్ళా మనం అట్లే ఉంటాం మనం డెవలప్ కావాలి డెవలప్ అంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి ఎదగాలంటే మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలి కంపల్సరీ అది లేకపోతే నువ్వు నేను ఏం చేయలేం కానీ వీళ్ళు అక్కడనే ఆగి అదే సమయంలో వీళ్ళ అక్కడ ఉన్నారు కాబట్టి ఈ మనిషికి ఏమైందంటే వాళ్ళ ద్వారా అంటే వాళ్ళిద్దరి ద్వారానే జరగాలి ఎందుకు ఆల్రెడీ వెళ్ళిపోయిన ద్వారాతో చేయొచ్చుగా దేవుడు కానీ కార్యం చేయలేదు ఎందుకు ఎందుకంటే దేవుడు వీళ్ళిద్దరిని ఏర్పరచుకో ఏర్పరచుకున్నారు కాబట్టి గాడ్ హ్యాస్ చూసన్ దెమ్ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా చూజ్ చేసుకున్నాడు కానీ కానీ వాళ్ళ దగ్గర కార్యాలు ఎందుకు జరగాలంటే జస్ట్ ఏదో టైం పాస్ గా వచ్చి పోయడం అంతే సండే సండే రాగానే టైం పాస్ గా వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకోరు అది అక్కడనే వదిలేస్తారనమాట బయటకు వచ్చి మళ్ళా అదే మండే నుంచి ఫ్రైడే వరకు జాబ్ మళ్ళా సాటర్డే సాటర్డే వీకెండ్ దెన్ మళ్ళా సండే ప్రేర్ అదే కానీ దేవుడు ఏర్పరచుకున్న జనా దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి డెవలప్ చేసుకుంటే మనము మనం తలంతులో చూ తలంతులో స్టోరీ చూస్తాం కదా నీకు ఒకటి ఉంటే రెండు రెండు చేసుకోవాలి రెండు ఉంటే మూడు చేసుకోవాలి మూడు ఉంటే నాలుగు చేసుకోవాలి అలాంటి జ్ఞానంతో మనం ఉండాలి కానీ ఒకటే ఇచ్చింది కదా ఏం సరిపోతుంది మనకు అని సనుకోణం గును ఉంటే అది కాదు అది అక్కడికి ఆగిపోతుంది నాకు ఒకటి ఇచ్చింది దీన్ని దీన్ని ఎంతగా అభివృద్ధి చేసుకోవాలి నేను అంటే ప్రార్థన శక్తి నీకు ఏమీ లేకపోయినా నీ ప్రార్థన దేవరా నీ ప్రార్థన తోటి బాగుపడతారు నీ ప్రార్థన తోటి వాళ్ళు హీల్ అవుతారు నీ ప్రాధన్యతో వాళ్ళ రక్షణకు వస్తారు హలెలుయా అనేది నేను చెప్పు నేను చెప్ నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు మనం ఒకే చూడండి మూడు చూడండి రెండవ దినం చూడండి దేర్ ఎట్ ద బ్యూటిఫుల్ గేట్ యాజ్ ఇట్ వాజ్ కాల్ వాజ్ ద మ్యాన్ హూ యాట్ బీన్ లేమ్ ఆల్ ఇస్ లైఫ్ ఎవ్రీ డే ఈ వాజ్ క్యారీ టు ద గేట్ ఎవ్రీ డే ఎవ్రీడే ప్రతిరోజు వాళ్ళు తీసుకోపోయి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోతారు గుటి టెంపుల్కి వెళ్ళిపోతారు కానీ ఏ రోజు వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నం చేయలేదు నా ప్రార్థన వల్ల ఇతనికి బాగుపడుతుందని ఏ రోజు ప్రయత్నం చేయాలి అడ్జస్ట్ ఏదో చేయాలి అక్కడ గుజెట్టిని వాడు అడుగుంటాడు కదా యోచనలతోటి అని ఆలోచించిన ఒక గుంపు కానీ వీళ్ళిద్దరు ఆగి కానీ లాస్ట్కి ఏం ఏం చేశారు వాళ్ళు అమేజ్డ్ షాక్ అయిపోయారు అనమాట దే రికగ్నైజ్ టీమ్ అరే ఇన్ని రోజులు గేట్ దగ్గర కూర్చొని అడుగుంటాడు కదా మరి లోపలికి ఎలా వచ్చిన్నాడు దేవుని శుతిస్తున్నాడు అని షాక్ అయిపోరు అడినప్పుడు వాళ్ళకు రికగ్నైజ్ కాే ఇన్ని రోజులు నేను పని చేయలేకపోయినా అని ఇక్కడ బైబిల్లో రాసే కానీ వాళ్ళు అనుకున్న అనుకోవచ్చు అరే ఇన్ని రోజులు నేను ఆ పని చేయలేదు కానీ ఒక ప్రార్థన ద్వారా ఇతనికి శక్తి అంటే హీలింగ్ వచ్చింది వచ్చింది వచ్చేసింది కాబట్టి ఇన్ని రోజు నేను పైసలు వేసి నేను పోయినా ఆ పైసలేసే వేసే బదులు నువ్వు ప్రార్థన చేసి ఉంటే వాడు బాగుపడేవాడేమో వాళ్ళ దేవుడి కోసం తెలుసుకునేవాడేమో కాబట్టి నేనేం చెప్తున్నట్టే మీ చేతిలో ఏమి లేకపోయినా మీ దగ్గర ప్రార్థన శక్తి ఉంది మన దగ్గర ప్రార్థన శక్తి ఉంది ఆ శక్తి ద్వారానే వాళ్ళకు ప్రార్థన చేశాం ఆ రోజు ఏదైనా కలగొచ్చు ఈ వాక్యం ద్వారా అదే మనం మాట్లాడుతున్నాం అనమాట నీ దగ్గర పవర్ఫుల్ అయిన వస్తువు ఉంది ప్రార్థన ఆయుధం ఉంది పవర్ఫుల్ ఆయుధం ఉంది ఆ ప్రార్థన ద్వారానే నువ్వు ఎన్నో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఎంతో మందిని ప్రేర్లకు నడిపించవచ్చు ఎంతో మంది దేవుని దగ్గరికి తీసుకురావచ్చు ఎంతో మంది హీల్ చేయొచ్చు ఎంతో మంది ప్రార్థన ద్వారానే దేవునికి చెప్పడం మనకు జవాబు మొత్తం ఈ బైబుల్లో ఉంటుంది ప్రతి ఒక్క జవాబు నీకు కావాలన్న ప్రతి ఒక్క మనం నేటగా నేర్చుకున్నట్టయితే ప్రతిదొకటి ఆన్సర్ బైబుల్లో నీకు దొరుకుతుంది కానీ చర్చిలో ఇన్ని రోజులు వాళ్ళు గుంపులో కూర్చొని ఉండిపోయినారు చూడు పాపం వాళ్ళు ఏం చేయలేకపోతారు సండే వచ్చి కూర్చున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళకు మనకు వాళ్ళంటి వారికి ఏం చెప్తాను చెప్పండి చేసే సండే రాగినా కూర్చొని పాస్టర్ చెప్పి విని వెళ్ళిపోతారు అంతే మళ్ళా తిన్నారు మళ్ళా మళ్ళా సండే రొటీన్ లైఫ్ అనమాట వాళ్ళు ఏం నేర్చుకుంటారు పాస్టర్ చెప్పడమే వినడం చేయడం వాళ్ళ పాస్టర్ చెప్పడమే మళ్ళా వాళ్ళ పాస్టర్ చెప్పడం విని నేర్చుకొని ఇతరులకు చెప్పడం అంటే అది లేదు మనం మనం చెప్తున్నామా ఇతరులకు చెప్దామా చేయాలని నేర్పించరు వాళ్ళు చర్చ ఇష్టం అట్లా ఉంటది మనం నేర్చుకుని చర్చ ఇష్టం అంటే అట్లా ఉంటది అభివృద్ధి చెందలేదు చర్చ ఇష్టం ఇన్ని రోజుల నుంచి వాళ్ళు వెళ్తున్నారు కదా కానీ అభివృద్ధి చెందలేదు కొన్ని వాళ్ళు డెవలప్ అయినారంటే వాళ్ళు డెవలప్ కానీ కింద కూర్చున్న వాళ్ళ ఉండిపోయినారు నువ్వు ఎప్పుడు దేవుని యొక్క వాక్యం తెలుసుకొని ముందుకు వెళ్ళి దేవుని దేవుని యొక్క సువార్థను ప్రకటన ఎప్పుడు చేస్తావు ఎవరన్నా చెప్పి ఎవరైనా పాస్ట్ చెప్పగలుగుతారు ధైర్యంగా ఎవరు చెప్పుకోలేరు అయితే మనము ఇక్కడ నేర్చుకున్నది ఏంది అంటే ముఖ్యంగా ప్రార్థన నీ యొక్క ప్రార్థన ద్వారా ఎటువంటిదైనా సరే వాడు కుంటి సరే గుడ్డి వాడనైనా సరే ఎవరైనా సరే నీకున్నదంతయు ప్రార్థన నీకున్నదంతయు నీ శక్తి నీ శక్తి ఏంది ఇప్పుడు నేర్చుకున్నట్టే నీ యొక్క ప్రార్థన ద్వారా అనేకులు దేవుని దేవుని దేవుని దగ్గరికి నీ యొక్క ప్రార్థన ద్వారానే ఒక్క ప్రార్థన ద్వారానే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క ఎంతో మందిని తీసుకురావచ్చు ఎంతో మందిని బాగుపరచొచ్చు చూడండి అక్కడ ఉన్న చర్చ ఆల్రెడీ ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళంతా సర్ప్రైజ్డ్ అయ్యారు సర్ప్రైజ్డ్ అండ్ అమేజ్డ్ వాట్ హ్యాపెన్ టు హిమ్ సర్ప్రైజ్డ్ అండ్ అమేజ్డ్ ఊహించలేకపోతున్నారనమాట అరే నేను ఏం చూస్తున్నాను వీడిని నిజంగానే చూస్తున్నాను ఎగిరి ఎగురు గంతులేస్తున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఎగిరి గంతులేసి దేవుని ప్రార్థిస్తున్నాడు అని వాక్యం క్లియర్ గా తెలియపరుస్తున్నది కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనకు ఉన్నది అంతయు ఏమున్నా సరే ఇతరులకు ఇవ్వడమే మీకు ఒకటి ఇస్తే రెండు వస్తాయి రెండు ఇస్తే మూడు వస్తాయి మూడు ఇస్తే నాలుగు నాలుగు వస్తారు మీకు యోబు యోబు గ్రంథంలో కూడా మనం నేర్చుకున్నాం కదా అతను ఎట్లా హెల్ప్ చేస్తున్నాడు పేదవాళ్ళకి నీకు ఉన్నది అంత నేను అంతే నీ నేను యోబు నేను ఫస్ట్ వాక్యం చెప్పుకున్నప్పుడు యోబు గ్రంథము ఒక గంట చెప్పి గంట చెప్పిన చెప్పి నాకు బ్రదర్ చెప్పారు నేను ఆ మొత్తం చదివినప్పుడు అందులో ఉన్న విషయాలు గమనించిన సీక్రెట్లు కంచినా ఏది కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం దేవుని యొక్క చేయి విడవద్దు ఎవరు ఎన్న సరే ఎవరు సరే ఏమన్నా అనుకున్నా సరే మన ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎన్ని వచ్చినా సరే మన మన బాడీ తట్టుకున్నంత వరకు మనం దేవుని నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి మనము ఎంత ముందు తీరడానికి లేం మనము కరెక్ట్ వేరే కరెక్ట్ పాతలో పోతున్నాం దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి మనం ముందుకు వెళ్తున్నాం మన ద్వారా అనేకులు రావాలని దేవుడు యొక్క ఆశ ఆశ పడుతున్నాడు ఆ బిగ్గరు వాళ్ళని చూసి ఎలా ఆశపడిండో ఇలా నుంచి నాకు ఈరోజు ఏమైతే వస్తుందో నీ నుంచి కూడా ఇతరులు ఆశపడ ఈరోజు ఇతని నుంచి నాకు రక్షణ వస్తుంది ఇతని రక్షణ వస్తుంది హీలింగ్ వస్తుంది అని ఆశపడాలి అది నేను చెప్పాల్సి చెప్పాలనుకుంటున్నా చెప్పాల్సింది అనుకుంటున్నా కాబట్టి ఏది అయినా సరే ఏమైనా సరే మనం వెనుకకు తిరగానికి లేదు వెనుకకు తిరిగితే ఖచ్చితంగా ఆగిపోతాం మనం మనం ముందు ఇంకా ముందుకు వెళ్ళలేం బైబుల్ వెనుక తిరిగి ఉపస్తంభం అయిపోయిన వారు ఉన్నారు వెనుకకు తిరిగొద్దు ఎందుకంటే పనిష్మెంట్ అది ఆ సిచ్యువేషన్ మనకు వద్దు ముందుకే వెళ్ళాలి ఎంత ఆటంకం వచ్చినా ఎన్ని వచ్చినా మనం పడిపోతుంటాం ప్రార్థన ద్వారానే మనకు విజయం కాకపోతే కొంచెం సమయం పడుతుంది ముందుకు వెళ్తూనే ఉండాలి ఏది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు వెళ్తూనే ఉండాలి ఏది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు వెళ్తుండాలి దేవుని యొక్క వాక్యము క్లియర్ గా చె చేటగా తెలియబరుస్తున్నది మీరు నామంలో ఏదైతే అడుగుతుందో నేను మీకు ఇచ్చను మీ నా నామంలో మీరు ఏమని అడగండి దేవుడు ఇస్తానంటున్నాడు మనకి ఏం సరిపోలేదా మనకేం కావాలో హీలింగ్ పవర్ కావాలా అడుగు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ కావాలా ప్రార్థన చేయండి దినదినము ఎందుకు దినదిన ఆహారం మనకి ఎందుకు కావాలంటే మన శరీరానికి పవర్ నడవడానికి జాబ్కి ఇక్కడి నుంచి బైక్ మీద అక్కడికి వెళ్ళడానికి మన బాడీకి ఎట్లయితే ఆరోగ్యంగా మనకు ఆహారం ఎట్లా కావాలో దేవుని యొక్క ఆహారం కూడా అంతే నీకు కావాలి దినదినము కావాలి డైలీ బ్రెడ్ నీకు అవసరం ఈరోజు తినకుండా నువ్వు నీరసంగా రేపు తినకుండా నువ్వు పని చేయలు అందుకు దినదిన ఆహారం దేవుని నుంచి ఆహారం నీకు కావాలి డైలీ బ్రెడ్ నీకు కావాలి డైలీ బ్రెడ్ అంటే పొద్దున్న లేసి ప్రార్థన చేయడం కానీ ఆ ప్రార్థన వాక్యం ధ్యానించడం కానీ అవి దినదిన ప్రార్థన వాక్యము నీకు ఉన్న నీకున్న సమయంలో దేవుణ్ణిలో గడపడము ఇదనమాట మీకు ఒకటి తెలుసా మనం డైలీ ప్రేర్స్ చేసుకుంటున్నాం ఇది మనకు ఆహారము మనం ఎన్నో నేర్చుకున్నాం మనం ఎన్నో నేర్చుకున్నాం డైలీ మనం లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు మనకు ఎన్నో మనకు ఇతరులకు తెలియని విషయాలు కూడా మనం చాలా నేర్చుకున్నాం చాలా అంటే నేర్చుకున్నాం ప్రార్థన ఎలా చేయాలని వాక్యాలు ఎలా చెప్పాలని చూడు నీ వాక్యం నా వాక్యం ఇంకొకరు వినబోతున్నారు కదా మీకు ఎవరన్నా అవకాశం ఇచ్చారా ఏ చర్చ అవకాశం ఇచ్చిందా మన గ్రూప్ మన గ్రూప్ అలా అలాగా తీర్చ అనమాట నువ్వు వాక్యం చెప్పలాగా తీర్చిదిద్దబడుతుంది కానీ బయటకు వచ్చిన మనం బయటకు ప్రేమప్పుడు నువ్వు వచ్చి వాక్యం చెప్పంటే అయ్య ఎట్లా ఎట్లా అనుకుంటు తెలుసా నన్ను పిలువంది నిన్న ముందు వచ్చిన పిలిచిన వాడిని వాక్యం చెప్పమంటాడు ఏంది బ్రదర్ ఆశ్చర్యం ఉండ ఇన్ని రోజులు నేను చర్చలో సేవ చేసినా నన్ను పిలువలే కానీ నిన్న మున్న వచ్చిన బ్రదర్ వాక్యం చెప్పమంటున్నాడు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే గుంపు కూడా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనని ఎవ్రీడే సాతాను వాచ్ చేస్తుంటాడు ఈయన్ని ఎట్లా పలగొట్టాలి ఈ వీక్నెస్ అరే ఈ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను కూలిపోతా ఆరు ఆ రోజు నేను మళ్ళీ రేపు తిరిగి వస్తాడు నెక్స్ట్ డే కూడా ఓడిపోతాడు మళ్ళీ నెక్స్ట్ డే పవర్ఫుల్ లో తయారాడు నువ్వు ఎట్లా పవర్ఫుల్ లో సాతాను కూడా పవర్ఫుల్ లో తయారవుతాడు కొట్టనీకి అంటే అందుకే ఆయనకు దిన దినహారం కావాలి ఈ యొక్క వాక్యం అట్లనే సెలవిస్తుంది నువ్వు ఆ బిగ్గర్ని తీసుకుపోయి కూర్చోపెట్టకుండా ఒక ప్రార్థన ద్వారా ఒక శక్తి ద్వారా అని వాక్యం సెలవేస్తుంది అనమాట నీకు కావాల్సింది నీకేమి లేకపోయినా సరే ప్రార్థన ఉంది గొప్ప ఆయుధం ఉంది ఆ ప్రార్థనే నీకు ముందు నడిపిస్తుంది తర్వాతకి వాక్యం వాళ్ళంతా విని అక్కడ చర్చ వాళ్ళంతా పరిశ్రమ అయిపోయింది ఎన్ని రోజులు నేను చేయలేను వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు కేవలం దేవుని యొక్క కృప ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారానే కేవలం దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యపడుతం సాధ్యం అవుతుంది లేకుంటే మన వల్ల ఏమి సాధ్యము కాలేదు కాబట్టి మనము ఏమైతే నేర్చుకున్నామో ఏమైతే నేర్చుకున్నామో అది నిమర్ వేసుకోవాలి నిమర్ వేసుకోవాలి చూడండి యుహన్ శువార్త పది అధ్యాయము పదహారవ వచ్చినం జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్డ్స్ యూ డు డిడ్ నాట్ చూజ్ మీ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ టు గో అండ్ బేర్ మచ్ ఫ్రూట్ And the kind of fruit that endures. And so Father will give you whatever you ask in, in, in my name. Then is what I command you. Love one another. Children, you know what you say. What you say is that you have to give you a 10th time. What you say is that you have to give you a 10th time. If you don't say anything about me, you have to give you a 10th time. మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పలించుటకును మీ ఫలము నిలిచి ఉండుట ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది హలో చూడండి వాక్యం సలువసం తల్లి గర్భం కూడా నిన్ను ఏ రూపొందించుకునే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆ విధంగా తయారు నీ ద్వారా నా ద్వారా అనే అనేకులు దేవుళ్ళకి రావాలి కాబట్టి లోకమంతా గల్లిబిల్లిగా ఉంది అయమయంగా ఉంది చెప్పినట్టు ఎన్నో రోగాలు వస్తాయి ఎన్నో వస్తూ కానీ ప్రార్థనా సమయం గడిపినంత సమయము దేవుళ్ళు ఉన్నంత సమయము మనకి ఏది రాదు ఏది ని దగ్గరికి రాదు అందుకే దేవుడిని ఏర్పరచుకోలేదు దేవుడు దేవుడు దేవుడే మనం నేర్పరచుకున్నాడు మనం ఏర్పరచుకోలేము వాక్యం క్లియర్గా చూస్తుంది యుడ్ నాట్ చూజ్ మీ మీరు ఏర్పరచుకోలేరు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన ఒక కార్యం కొరకు ఏర్పరచుకున్నాడు ఒక పర్పస్ కోసం నేను ఏర్పరచుకున్నాడు అని వాక్యం సెలవుస్తున్నారు కాబట్టి మనం నేర్చుకున్న ఈ వాక్యం అంతేలో క్లియర్ గా వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన నేను నేను రాగానే ఆఫీస్ నుంచి రాగానే కొంచెం ప్రార్థన సమయంలో కూర్చొని ఏం వాక్యం చెప్పాలి అని ఆలోచించినప్పుడు చూడండి ఈ సమ మనం బయట వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మనం ఎవ్రీడే న్యూ ఇయర్ ఎవ్రీడే మన కొత్త ఎందుకంటే ఎవ్రీడే మనకు నూతన నూతన దినము ప్రతిరోజు మనకు నూతనం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎన్నో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఎన్నో వస్తుంటాయి మనమే ముందుకు వెళ్తూ అన్ని జయించి ముందుకు వెళ్తుండాలి ఒక్క ప్రార్థన ద్వారానే జయి జయించి ముందుకు వెళ్ళాలి మనకి ఏమైనా కావాలన్నా మనం మేము మన బ్రదర్స్ మనకు తెలియబడు సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సార్ నేను ఇచ్చేది నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్కటి అది కూడా మనం ఎప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుని మనం ఉన్నప్పుడు ప్రతిదీ దేవుని యొక్క గుణగనాలు రావాలంటే అంతే కదా మనం ఏమైతే నేర్చుకుంటామో అది ఇతరులు చూపించాలి అది చూపించుకోకుండా నీ దగ్గర నేను పెట్టుకుంటే ఎట్లా అవుతుంది ఇతరులకు ట్రాన్స్ఫర్ నీకున్న నాలెడ్జ్ ఇతరులకు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది వాళ్ళు నేర్చుకునేది అదే నాకు నాలెడ్జ్ ఉందని పెట్టుకుంటే నువ్వు సడన్ చనిపోతే ఇంత జ్ఞాని కూడా ఏం చెప్పలేకపోయినాడు నువ్వు సడన్ గా వేస్ట్ అయిపోతాయి కదా అదే నీకు నీకున్న నాలెడ్జ్ ని ఇతరులకు పంచి పెడితే వాళ్ళు అంటారే ఇది నాలెడ్జ్ పంచిపెట్టినడు ఎంతో మంది ఉపయోగపడింది చాలా మంది లైఫ్ బెనిఫిట్ అయింది అని ఆలోచిస్తాం కదా మనం ఆలోచిస్తాము అనమాట దీని యొక్క సెల్యూస్ కాబట్టి మనం దీని యొక్క వాక్యం ద్వారా మనం నడిపింపబడాలి దిన దిన ఆరంభం మనకు కావాలి ఎవ్రీడే వారం ఒక వారమే కాదు ఒక సండేనే కాదు మనకు ఎవ్రీడే కావాలి ప్రతిరోజు మనకు ప్రతిరోజు కావాలి చూడండి మనకు కావాల్సిన ఒబీడియంట్ డిసోబీడియంట్స్ దేవుంది దేవుళ్ళ ప్రీ అటెన్షన్ ఏదైనా సరే మనకు ఎక్సోడస్ ఫిఫ్టీన్ చూడండి ఎక్సోడస్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ if you listen carefully to the lord your god and do what is right in his eyes if you pay attention to his commands and keep all his all his commands you will not bring on any of the diseases devudu cheppina prakaram nachukoni idi conclusion anamata nachkunnataithe pay attention what we and pay devudu cheppina obedient k petti nachkunnataithe nee deggerki ae diseases raadu ఏ డిజాస్టర్ రాదు వాక్యం క్లియర్ గా చెలవిస్తుంది ఎక్సోడెస్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అయితే మనం ఏమైతే నేర్చుకున్నామో పే అటెన్షన్ చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే మనం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి నేర్చుకొని దేవుళ్ళు ఎదుగు ఎదుగునట్లయితే దినదినం ఎదికినట్లయితే మనకు పవర్ మనకు ఆహారం ఎట్లానో మన బాడీకి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందో దేవుని యొక్క శక్తి కూడా అంతే మనం తినే ఫుడ్ కానీ తినే వాటర్ కానీ ప్రతిది ప్రార్థన చేసుకునే చేయాలి మనం లాక్డౌన్ లో నేర్చుకున్నాం ప్రతిది ఇక్కడ బయట పోయినా సరే అంత కల్తీ అన్ని హోటల్స్ రైడ్ అవుతున్నాయి ఎక్స్పైర్ ఫుడ్ అంత మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే నీకు నీకు హీలింగ్ పవర్ ప్రార్థన ఎందుకు అవసరం ప్రతి విషయంలో ప్రార్థించాలి ఎడదగక ప్రతి విషయంలో ప్రార్థించాలి అది వస్తువు అయినా సరే మన ఆహారం సరే ఏ విషయం సరే ప్రార్థన తోటే స్టార్ట్ చేయాలి ఏదైనా సరే ఏది అయినా సరే మన ప్రార్థన ద్వారానే మనము ముందుకు వెళ్ళాలని మనం నేర్చుకుందాం సరే వాక్యం వాక్యంతో మనం ప్రార్థన చేస్తాం కలుముసాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవానికి వందనాలు ఇస్తులు సూత్రం తండ్రి ప్రభా ఈ వాక్యం చేత మాకు మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా థ్యాంక్ యూలో థ్యాంక్ సో మచ్ తండ్రి ప్రభా ఈ యొక్క ప్రార్థన శక్తి ద్వారా నేనేస్తే ప్రభావం నేర్చుకున్నాం తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా నేనేస్తా ప్రభా నాకున్న దంతం నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను తండ్రి ప్రభా ఈరోజు తీర్మానం చేసుకున్న నాకు ఉన్నదంతం నీ యొక్క ప్రార్థన శక్తి ఉన్న తండ్రి ప్రభా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఈ యొక్క ప్రార్థన చేసి నేనేసే ప్రభా వాళ్ళని బలపరుస్తాను తండ్రి ప్రభా అసయ నాకు నాకు తోడు నీడగా తండ్రి ప్రభా మరి పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని దీవించి ఆస్వాదించండి ప్రభా వాళ్ళు కూడా నేర్చుకొని ప్రభా దినదినము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం తండ్రి ప్రభా స నీ జ్ఞానం తీ మాకు నింపని ప్రభా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి ప్రభా కానీ ఈ మాకి దొరికిన మాకి ఇది ఈ అవకాశం దొరికినందుకు మేము ఎంతో ధన్యులం తండ్రి ప్రభా ఎస్ఐ మరి ఎంతో ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా ప్రభా రేటాగా నీ నీ కోసం తెలియదు తండ్రి ప్రభా రోజు నీ ప్రార్థనకి వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నారు తండ్రి ప్రభా సమయం వృధా చేసుకుంటున్నారు తండ్రి ప్రభా అలాంటి వారికి మాకు సువార్థ చెప్పనికి మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు తులుస్తాం తండ్రి ప్రభా అదే నాయనఏ ప్రభా వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడినందుకు నీకు వందన తండ్రి ప్రభా ఎస్ఐఎం హీలింగ్ పవర్ నాయన ప్రభా మరి నేను ప్రభా నేను కూడా తండ్రి ప్రభా ఒక ఆ పవర్ తోటి ప్రభు ఇతరులకు చెప్పి ప్రభు నీ సన్నిధికి తీసుకొచ్చాక నాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తని ప్రభా మరి ఒక వాక్యంతో మాట మాట్లాడినందుకు ప్రభా ఏసే ఈ ప్రతి ఒక్క బిడ్డలకు ఆశ్వాదింపమని కోరుకుంటున్నాం తని ప్రభా మరి ఒక వాక్యం మీకు సెలవిస్తాం యేసూ క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మేన్ మన ప్రభు అయిన ఏసు శాంతి సమాధానం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్లు ఉన్న వారికి ఏపీ బ్రదర్స్ అండ్ సిస్టర్ మంచి ఆరోగ్యము శాంతి సమాధానం ఎల్లప్పుడు కలుక ఆమె బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ సిస్టర్ సిస్టర్ బ్రదర్స్ అందరి